సూత్రం నిన్న పరిశుద్ధ మై ఉన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల ప్రభావానికి వందనాలు నిన్న నేడు నిరంతరేఖ ఉన్న తడికి వందనాలు అబ్రాహం దేవ నా దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి యేసు ప్రభ రాత్రి కాలం ఇచ్చిన సమయం దినం బట్టి నీకు వందనాలు ప్రభ అయా ఈ రోజు కూడిన ఇద్దరు ముగ్గునమంటూ అక్కడ ఉంటానా ప్రభ మా మద్దరున్న తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం దేశు ప్రభ మమ్మలంతా కుడింప చేసి యేసు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ యేసూ ప్రభ రాని ప్రతి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి మరి ఎంతమంది రాలేదో ప్రభ వాళ్ళు ఏ ప్రాంతంలో సేవలు వాడబడుతున్నో ప్రభ పతొక్కడి ఆశీర్వాదాలు పొందునుగాక తండ్రి నికు వంద బలమైన సేవ చేయను కాక దేవా పతొక్క బిడకు తోడై నడిపించి విజయాన్ని దయచేసి సైతానక గద్దించండి ప్రభా వచ్చిన పతొక్క బిడని జీవనంలో ఆశీర్వాదాలు పొందునుగాక నాయన రాత్రి కాలం పాఠం ద్వారా మీరు మైపొందండి వాక్య చేత మాతో మాట్లాడండి బలపరచ మమ్మల్ని జీవించి ఆశీర్వదించండి వాక్యం సరిగా జీవించి లోబడాలా ప్రభావ ఈ రాకడక మేము అతి పరిశుధంగా మేము జీవించాలా ప్రభావ తండ్రి నీకు వందనాలు ప్రభాని వాక్యం చేత ఏసుప్రభ హృదయాన్ని మేము మమ్మల్ని కడగండి ప్రభా యేసుప్రభ నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కళ మందు యశు ప్రభ మమ్మల్ని ఎంతగానో యశు ప్రభ మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి నేను అక్కడికి ఇష్టపరుచుకోమని ఏసుగుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ పాట పాడతాము డు మహోన్నతుడు సర్వశక్తుడు యసుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును ఏ నీకు ఆశ్రయము యన నీవు దేవుడని నీవు నమ్ముకునుము దేవుడని నీవు నమ్ముకొనుము ఆయన నీడలో విశ్రమింపుము ఆయన నీడలో విశ్రమింపుము మహాగణుడు మహోన్నతుడు సర్వ శక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వ శక్తుడు ఎసు సర్వోన్నతుడు వేటకాని బురే నుండి వేడే పిచ్చును వినాశ నమ్రాండా నిన్ను నుండి వేడే పింఛును వినాశ తనరే కళ్ళతో నిన్ను కప్పును తనరే కళ్ళతో నిన్ను కప్పును హేడము మోయొచ్చు నిన్ను కాయును హేడము మోయొచ్చు నిన్ను కాయును మహగన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోనతుడు సర్వశక్తుడు ఎసు సర్వోనతుడు వెయ్యి మందిని ప్రకపడియుండగా పదివేలు కుడి ప్రక్క పడగా వెయ్యి మంది నీ ప్రక్క పడి ఉండగా పదివేలు కుడి ప్రక్క పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభువే నీ ప్రక్క నిల్చును ఆ ప్రభువే నీ ప్రక్క నిల్చును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎస్ సర్వోన్న సర్వశక్తుడు సర్వో నతుడు నిదు పదముళ్ళకు తగలదు దూతలు చేతు ందురు నీదు పాదముళ్ళకు రాయి తగలదు దూతలు చేతుళ్ళతో ఎత్తుకుందరునామ మేరిగి నీవు నిలువుము ఎసునామా మేరిగి నీవు నిలువుము ఏ సే నీకు ఘనత నిచ్చును అయేసే నీకు ఘనతనిచ్చును మహాగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వ శక్తుడు సర్వో మహాగణుడు మహోనతుడు సర్వశక్తుడు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజుల ప్రార్థన చేసుకుందాం ఫస్ట్ తోదరం ప్రజాపక్ష దుడ గొప్ప దీవా తండ్రి ఎసఐ తరుణం మాకు ఇచ్చినానికి వందనాలు ఎసురు ప్రభా నైనా యేసు ప్రభా గత వారం నుంచి ఈ వారం వరకు మనందరినీ ఖర్చు కాపాడినం మళ్ళీ ఒకసారి మమ్మల్ని అందరినీ కలిపినా నీకు లెక్కని వందనాలు ఇస్తుప్రభ తండ్రి ఎస్ఐ ప్రభా ఇక్కడ జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగుండండి యేసుప్రభా ఈ వాక్యం మీరు మాతో మాట్లాడండి దీవా చెప్పేది మేము కాదు ఎస్ప్రభ మీరుండి మీరు మాట్లాడండి తండ్రి ఈ వాక్యం ప్రతి జీవితంలో ఫలించాలా తండ్రి ఏసు ప్రభానికి వందనాలు ప్రభా వినే ప్రతి బిడ్డ ప్రభా ఈ వాక్యాన్ని నిమ్మరవేయాలా ప్రభా దాన్ని అనుసరించుకుంటూ మేము అందరం నడుచుకోవాలా తండ్రి శసూప్రభ చెప్పేటోళ్ళు చెప్పు వినేటోళ్ళు అందరూ కూడా ప్రభా మీ చిత్తాంతంగా నడిపించబడాలా తండ్రి కేసు ప్రభా సహాయం చేయండి మీ నడిపి మాకు దండి ముఖ్యంగా ఎశ్వ ప్రభా అందరి మీదని యొక్క ఆత్మ నిం ఇంపండిశ్వ ప్రభ గొప్ప దైవానికి ఎంతో వందన లెక్కలేని స్థుతి స్థూచాలిశ్వభ యేశ్వరి ప్రభా మేము భయంకరమైన దిలాలో ఉన్నాం ఎస్వీ పరిస్థితులు చాలా ఘోరంగానే దివా దివా రాత్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి నన్న మీరు లెక్కల కింద వాళ్ళందరినీ సురక్షితంగా వేస్తే నీకు లెక్కడి వందరాలు థ్యాంక్ యూ చీజ్ ప్రభా ఇంకా నాన్న బిడ్డలేని ప్రభా సురక్షితంగా నడిపించండి వాతావరణం వ్యాధి కూడా పెట్టుకోండి దేవా నేను నామానికి మహిమది ఇచ్చుకోమని ఏమి తండ్రి నా వాయిస్ క్లియర్ ఉంది కదా దీపాయర్ ఉంది ఓకే క్లియర్గా నన్న ఓకే ఓకే బాబా థ్యాంక్ సరే మనము వాక్యం తీసుకుందాం మనం ఈ రోజు మనము ఏం చేస్తామంటే నోవావు కోసం మనం ధ్యానం చేద్దాం ఇవాళ మనం ఉన్న పరిస్థితులు కూడా ఆయన ఉన్న దినాలలో మనం కూడా ఉన్నాం సేమ్ మన పరిస్థితులు ఎట్లున్నాయో ఆ రోజులలో అదే పరిస్థితి ఉండే నోవావు పరిస్థితి కూడా మన లాంటి ఉండే మన దినాలే ఉండే కదా దానికోసం మనం చూద్దాం ఆది కాండము ఆరో అధ్యాయం కుదిరితే ఒకసారి చదవండి చదవంటారన్నా చదవండి నరులు భూమి మీద విస్తరింప నారంభ ఆరంభమించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో వారందరిలో తమకు మనసుకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా చదవం అప్పుడు యహోవ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమాతృులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్ లాగునా నేను మనం ఇక్కడ వాక్యం చూసుకుంటే ఏముందంటే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు ఆయన లుయ్య మనము చూసినప్పుడు ఆ మనం ఆదాముని అవ్వని దేవుడు సృష్టించినప్పుడు ఏమైనా వాళ్ళకి ఏమని చెప్పిన వాళ్ళ వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చింది ఏమైనా ఆశీర్వాదం ఇచ్చిందంటే మీరు కష్టించి ఫలించి భూమిని విస్తరించండి ఆ ఆ దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చింది ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఎట్లయితే భూమి విస్తరించడం స్టార్ట్ అయిందో భూమి నిండడం స్టార్ట్ అయింది నిండడం స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలు నరుడి పిల్లలతోని అంటే నరుని ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారో ఎవరైతే దేవుని బిడ్డలు లోకంలో ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట ఇప్పుడు మనమందరం ఆ దేవుడి బిడ్డలమే ఉన్నాం ఫస్ట్ మనం దేవుని బిడ్డలం లేకుండా కానీ రక్షణ పొందిన తర్వాత మనమందరం కూడా ఆయన బిడ్డలమై ఉన్నది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు ఆ నరులలో మంచి వారిని చూసి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నట్టపల శరీరాశ అనేది వచ్చేసింద వాళ్ళ లోపల వాళ్ళని చూడగానే వాళ్ళ తలంపులు మారిపోయి ఆలోచనలు మారిపోయి వాళ్ళ వాళ్ళ లో వాళ్ళ ఏమంటారు ఆలోచన విధానం ఆడిపోయి కదా అక్కడ చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళ లోకంలో ఉన్న వారిలో అందమైన వాళ్ళ అమ్మాయిలను చూసి వాళ్ళు పడిపోతున్నారు అంటే వాళ్ళతో వివాహం చేయడము అంటే వాళ్ళకు మనిషి వచ్చినట్లు చేస్తున్నారు అంటే దేవుని మాట పక్కకు పెట్టేస్తారు పెద్దల మాట పక్కకు పెట్టేస్తారు వాక్యం పక్కకు పెట్టేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూసుకుంటే మనం ఏం చూస్తున్నామంటే విచ్చల విడిగా చూస్తున్నారంట అసలు దైవుని పిల్లలకు మా మన అన్యులతోని పొత్తు ఉండదు వాళ్ళతో సంబంధమే పెట్టుకోద్దని చెప్పారు దేవుడు కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అంటే దేవుని పాట లక్ష పెట్టకుండా వాళ్ళు ఏం చేశారంట అరుల పిల్లలను ఈ లోకానుసమైన పిల్లలతోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు మనసుకు ఏవి మంచి అనిపిస్తుందో అది చూస్తున్నారు కానీ అది దేవునికి ఇష్టమైందా లేదా మనం ఇప్పుడు ఉన్నాం మనం ఏం చేస్తాం మనం మనం దేవుని బిడ్డలేమున్నాం ఓకే మనం రక్షణ పొందినప్పుడు ఈ పరిస్థితులు ఉండే అది వేరు విషయం ఈ వాక్యం ఎవరి కోసం ఉందంటే ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందిరో వాళ్ళ ఉంది ఈ వాక్యం రక్షణ పొందని బిడ్డల కోసం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా రక్షణలేదు వాళ్ళకి ఈ వాక్యం వర్తించదు ఈ వాక్యం మనం రక్షణ పొందినప్పుడు మనకి వాక్యం వర్తించకపోతుండే కానీ ఇప్పుడు మనం రక్షణ పొందినం మనకు ఈ వాక్యం వర్తిస్తుంది కంపల్సరీ వర్తిస్తుంది మనం ఎందుకోసం ఈ వాక్యం పెట్టిండే మన దేవుడు అలా లోవావు దినంలో ఎట్లున్నానో పరిస్థితులు మనిష కుమారుడు అక్కడ దినంలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉండడా అలా మనం చూసుకుంటే ఇప్పుడు లోవావు పరిస్థితులు లాగానే మనది కూడా ఉండదు వాళ్ళ దేవుని బిడ్డలో ఏం చేస్తున్నారు ఘోరమైన తప్పు చేస్తున్నారు దేవుని మనసు చాలా బాధ అనిపించింది అలా ఎందుకైతే నేను నరుణ్ణి సృజించుకున్నాను అని చెప్పి దేవుడు బాధపడుతున్నట్టు మనం చూస్తాం కింద ఏమంటుంది దేవుడు వాళ్ళతో నేను వాదించను వాళ్ళతో వాదించను ఏం చేస్తారు చెప్పండి దేవుడు దేవుడు వాళ్ళతో వాదిస్తే ఎవరైనా వింటున్నారా దేవుడు చెప్తున్నప్పుడు ఎవరైనా వింటురా కఠినం అయిపోయింది వాళ్ళ దేవుని మాట లక్ష్య పెట్టకుండా పోతున్నారంటే నిజంగా కదా దేవుడు బిడ్డలే ఉన్నారు కానీ ఆ ఆ ప్రకృతి సంబంధమైన మనుషులను చూడగానే వాళ్ళు మొత్తం ఆ దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటున్నారు చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అట్రాక్షన్ అట్రాక్ట్ అయిపోయినారు దానికి దానికి వాళ్ళ మనుషులకు చూడగానే అట్రాక్ట్ అయిపోయింది దేవునికి చాలా మనసులో బాధ అనిపిస్తుంది ఎవరు కరెక్ట్ లేదు ఎవరైనా కరెక్ట్ ఉన్నారా అంటే చూసుకుంటే మొత్తం మొత్తం భయంకరంగా ఉంది కానీ ఒక్క కుటుంబం మాత్రం దేవుడిని దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడా కింద చూసుకుంటే మనము ఒక్క కుటుంబాన్ని మాత్రం దేవుడు ఏర్పరచుకున్నాడు మనం ఈ వాక్యం చాలా సార్లు ధ్యానించినాం లోవావు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకోడు లోవావుకు లోవావు కుటుంబం లోవావు వాళ్ళ భార్య వాళ్ళ ముగ్గురు పిల్లలు ముగ్గురు కోడలు మొత్తం ఎనిమిది మంది చూసుకుంటే ఇక్కడ ఏముంది నోవా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా నువ్వు ఆ కుటుంబాన్ని ఎందుకు నోవా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు అంటే ఆ కాలంలో నోవా ఎట్టున్నాడంట నిందారహితంగా ఉన్నాడంట దేవుడు సాక్ష్యం చెప్తున్నాడా కదా ఏడో అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి సిస్టర్ ఎన్నో వచ్చిన అమ్మా ఏడో మొదటి వచ్చిన అమ్మా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడు అయిట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి చాలు సిస్టర్ అలా ఏముంటాడంట దేవుడికి అసలు ఆక్రమిస్తాడు చూడండి ప్రదర్శన సిస్టర్ ఒకసారి గమనించాల ఎవరిస్తున్నారు దేవుడు ఇస్తున్నాడు ఈ లోకం మొత్తంలో అదా ఈ లోకం మొత్తంలో ఎట్ంట నీతి మంత్రునిగా ఒక్క కుటుంబమే వరల్డ్ మొత్తంలో ఆ టైంలో పాదికారం ఏడో అధ్యాయంలో ఉన్న టోటల్ వరల్డ్ మొత్తంలో టోటల్ మొత్తం ప్రపంచంలో ఒక్క కుటుంబమే నీతివంతుందటూ చూసుకుంటూ చూడండి మొత్తం వరల్డ్ దేవుడు సృష్టించడు ఎవరి కోసం మన కోసం అందరు విస్తరించాల ఏది కష్టించి ఫలించి భూమిని విస్తరించడని మన పూర్వీకులైన ఆదాం అవ్వకు ఆ దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన విస్తరించమని ఆశీర్వాదం ఇచ్చింది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ విస్తరించిన జనాభాలో ఆ మొత్తం పాపులేషన్ లో వరల్డ్ లో ఉన్న మొత్తం ఎంతమంది జనాభా దాని మొత్తంలో పుట్టి ఒకటే కుటుంబం నీతివంతులు ఉంది చూసుకున్నాం మనం ఇక్కడ మనం చూసుకుంటాం వరల్డ్ మొత్తం ఎట్లుందంటే గొప్ప జనస్వంధు తయారైంది కానీ నోవా కుటుంబం ఒక్కటే లక్ష మంది లాగా ఉండే సాదృష్టంగా ఉన్న చూడండి దేవుడు నోవా యొక్క సంతానం నుంచి లోకాన్ని సృష్టించబోతుంది మళ్ళీ అంతకుముందు ఆదాం నుంచి సృష్టించడు దాని తర్వాత వాళ్ళకి తీర్పు తీర్చిండు ప్రవాహం ద్వారా ఇప్పుడు మా నోవావు ద్వారా దేవుడు సర్వ లోకాన్ని సృష్టిస్తున్నాడు మళ్ళీ చూడండి లోవా నోవావు అంత అంత మొత్తం వరల్డ్ అంత పెద్ద ప్రపంచంలో ఆయన నీతి మంత్రులుగా ఉండడం మాట కాదు మనం ఆలోచించుకుంటే నీతి మంత్రులు ఉండగలుగుతామా ఉండగలుగుతారా అట్లాంటి ఉన్నప్పుడు చూడండి ఇప్పుడైతే ఏదైతే పరిస్థితులు మనకు ఉన్నాయో ఏదైతే పరిస్థితులు మనం ఎదురు చూస్తున్నాము చూస్తున్నామో ఇలాంటి పరిస్థితులు ఆ టైంలో నువ్వా కూడా ఉండేవి ఆ చిన్న పడవ అది పెద్ద స్టీమర్ కదా అది తయారు చేయాలంటే తొందరగా కట్టాలంటే మామూలు మాట నాది ఎంత ఖర్చుతో కూడి ఉంటుంది మనుషులతో కూడి ఉంటుంది దాంట్లో సర్వ జంతువులు పాకు పురుగులు పక్షులు ప్రతి విధమైన ప్రాణులు దాంట్లో రావాలంటే అది ఎంత పెద్దగా ఉండాలో పడవ ఆ ఊడ ఎంత పెద్దగా ఉండాలి ఓడని కట్టుమంటాడు కదా అదే దాన్ని కట్టడు అంత సునాసం కాదు అది ఎన్ని రోజులు పట్టిందో ఎన్ని సమస్యలు పట్టిందో మనకైతే ఇంకా క్లియర్ గా లేదు కానీ కానీ అది ఓడ మాత్రం ఆయన దేవుని మాట ఇది కట్టాడు ఒక మాట చెప్తున్నాడు ఇప్పుడు ఓడ కడుతున్నాడు అనుకోండి ఆడ ఊడ కడుతున్నాడు ఎంతమంది ఆటంకపరుచుండొచ్చు ఆయన ఎంతమంది ఎలా చేస్తుండొచ్చు ఆయన సువార్థ ఒకరికి ఇచ్చినప్పుడు ఎవరు కూడా వీళ్ళే కదా ఎవరు కూడా వీళ్ళే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుని మాట ప్రకారం ఆయన పట్టుకున్నాడు ఆయన కాకుండా ఆయన కుటుంబం మొత్తం కూడా ఆ ఓడ కట్టడానికి ఆయనకి సహకరించారు ఆ ఊడలో ఉన్న వాళ్ళు ఎనిమిది మంది దేవుని కాపాడుకున్నాడు భయంకరమైన వర్షం భయంకరమైన ఏది నా నలభై దిన రాత్రులు వర్షం పడిందట మనం చూస్తాం వర్షం పడుతుంది ఇప్పుడు ఎట్లా పడుతుంది వర్షము ఆకాశం ఎదికైనా పడుతుంది వర్షం పై నుంచి నీళ్ళు పడతాయి పై నుంచి మేఘాల నుంచి మనకు వర్షం వస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే వర్షం ఎట్లా పడుతుందంట ఒక్కసారి చూసాం మనము ఆకాశం నుంచి వర్షం పడుతుందంట మళ్ళీ కిందికే కూడా వర్షం స్టార్ట్ అయిందంట కిందికేను కూడా కూటలు దేవుని యొక్క ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన సిస్టర్ దేవుడు నోవాహును అతనితో కూడా ఊడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేటు వల్ల నీళ్లు తగ్గిపోయాను ఎయిట్ లోన్ లో సెవెన్ లో లెవెన్ అనుకుంటున్నా నుంచి ఉంది నోవాహు వయసు అక్కడి నుంచి నోహ వయసు ఆరు సంవత్సరముల నోహ వయసు యొక్క సంవత్సరము రెండవ నెల దినమున మహా అగాధ జలముల ఓటలన్నీయు ఆ దిన విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్లను నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపెత్తును నోవాహు భార్య వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి చాలు సిస్టర్ ఇక్కడ చూస్తే మనము ప్రచండమైన వర్షం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రచండమైన వర్షం చూడండి అప్పుడు లోకం మనకు ఇప్పుడు మనం చూస్తున్నాము మనం ఎప్పుడు ఊటలు ఇప్పుడంటే ఊటలు రావడం అంటే ఎట్లుంటదంటే మనము బావి కోసమో దేనికోసం తవ్వినప్పుడు ఊటలు వస్తాయి కానీ ఇక్కడ తవ్వకముందే ఊటలు వస్తున్నాయంట భూమి పై నుంచి వర్షం చెప్పాలంటే పై నుంచి వర్షం పడుతుంది కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి అలా చూస్తే ఉన్న అక్కడ ప్రజలు ఆ ఊటలను చూసి ఫస్ట్ సంతోషించరు పై నుంచి నీళ్ళు పడుతున్నది సంతోషించారు ఆ టైంలో కిందికించి నీళ్ళు వస్తున్నాయి దాన్ని కూడా ఎంజాయ్ చేసి చాలా ఎంజాయ్ చేసిరా ఎంజాయ్ చేసిన తర్వాత ఏమైందంటే కంటిన్యూ పడతానే ఉంది వర్షం కంటిన్యూ వర్షం పడుతుంది ఒక్క రోజు రెండు రోజులు కాదు ఫార్టీ డేస్ నలభై దివ రాత్రులు వర్షం భయంకరమైన దినాలలో చూడండి దేవుడి తీర్పు వచ్చినప్పుడు అది వచ్చి కొట్టుకోబోతున్నా కానీ వాళ్ళకి అర్థమవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు అంతా మత్తులో వెళ్ళిపోయినారు పాపంలో ఉండిపోయినారు మనుషులు ఎట్లుందంటే చెప్పలేకుండా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి దేవుడి తీర్పు వచ్చిందనుకోండి ఇంత భయంకరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి ఎట్లుంటుందో పరిస్థితి ఆ టైంలో ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని పోతున్నారు వేసుకోబోతున్నారు మొన్న దుబాయ్ లా చూసిన మనం భయంకరమైన వరదలు రాష్టంగా ఆ బండ్లన్నీ తేలుతున్నాయి బండ్లన్నీ తేలిపి కొట్టుకొని పోతున్నాయి ఇంతకుముందు జపాన్ లో కూడా మనం భూకంపం వచ్చినప్పుడు చూసినాము బండ్లన్నీ కొట్టుకొని పోతున్నాయి వరదలలో వీళ్ళ చూడండి ఆ లోకం మొత్తమే అట్లా అయిపోయిందంటే పరిస్థితి చూడండి దేవుడి మాట వినకపోతే చూడలేదు దేవుడి మాట వినకపోతే శిక్షతమైన పాపడతాం దేవుడి మాట వింటే మనం ఎట్లుంటాము నోవ లాగా దేవుడు మనల్ తన రెక్కల కింద పెట్టుకున్న దేవుడు అందరి మనల్ని మనల్ని సృజించండి మన భూలోకం తీసుకొచ్చిందంటే ఆయన చరిత్ర నెరవేర్చండి తీసుకొస్తే మనం నోవావు నోవా ఆ టైంలో ఎట్లు నడవ మనం అందరం ప్రయాసవర్తనం ఈ టైంలో నీతిమంతులు కూడా మళ్ళీ మనమందరం కూడా ప్రయాసపడుతున్నాం ఏది నీతిమంతులు ఉండడానికి అంత ఈజీ కాదు కదా ఉండడం దృష్టిలో ఏదో వినకంగా ఏదో విధంగా మనల్ని అందరినీ కొడుతుంటాడు ఏదో ఏదో విధంగా చేస్తాడు మన సేవను విస్తరింపజేయనీయడు మనని రాధనలో కూర్చొనియడు మనకి ఏదంటే ఏదంటే ఆరాధనలు కూర్చొనియాడు ప్రతి విధమైన ఆటంకం ఉంటుంది ఎందుకు నువ్వుకు కూడా ఉండేది ఆటంకం లేకున్నాడు కదా నువ్వుకు కూడా ఆటంకం ఉండేది ప్రతి ఆటంకం ఉండేది ఎట్లుండే పరిస్థితి ఆ అంత పెద్ద కూడా నిర్మిస్తున్నాడంటే ఎంతమంది హేళన చేసి కూడా చాలా ఒక్కసారి ఆలోచిస్తే మనము ప్రతి ఒక్కరు హీలన చేస్తారు ఇప్పుడు మన వాక్యం కూడా ఎవరు వినరు హేళన చేస్తారు చాలా మందికి చెప్పిన వాక్యంగా ఆయన కానీ హేళన చేసినారు దేవుడు దయగల దేవుడు కరుణరాగల దేవుడు కృపగల దేవుడు వాళ్ళందరినీ రక్షించాలని మన ప్రయాసం మన ప్రయాసం వర్తున్న మంది మన యొక్క గుంపులోకి అంటే మనం అనుకున్న ఒక మన యొక్క పర్శుతో గుంపులోకి వాళ్ళందరూ రావాలి అందరూ శ్రేష్ఠులే కదా మనం వాక్యాన్ని పట్టుకొని ఉన్నాం వాళ్ళ ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని దిగుతూ ఉండను వాక్యము దేవుడై ఉండేను వ్యూహాంశు వార్తలు మనకు కావాల్సింది సత్యమైన వాక్యం ఈ వాక్యం పట్టుకొని మనం నడవాలి కానీ మన లోపల వాక్యం నెరవేరాలంటే ముఖ్యమైనది ఉన్నది కట్టడాలు ఉన్నాయి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆత్మ పూర్ణంగా ఉండాలి పశుధాత్మ మన లోపల కంపల్సరీ ఉండాలి పశుధాత్మ పొందుకోవాలి మనం అన్య భాషను అప్పుడే మనం వాక్యం నెరవేరుకో ఆదరణ మన ఆదరణకర్త వచ్చినప్పుడు మన అందరినీ ఇక్కడ తీసుకొతాడట పర్షుదాత్ముడు వచ్చినప్పుడు మన అందరినీ యువాంశు వార్తలో ఉన్నారు కదా పర్షుదాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనందరినీ సర్వసత్తుల్లోకి తీసుకెళ్తాడట ఒకసారి యువాంశు వార్త చూడండి యువాంశు వార్త పదహారు అధ్యాయము పదమూడు వచనం చదువున్నాయి సిస్టర్ అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు చదమ్మా తానంతటే తానేమి బోధింపక వేటిని వినునో వేటిని వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను చాలా సిస్టర్ ఇక్కడ ఏమంటున్నా అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అలా నిలు ఇది మనం దేవుడు చెప్పిన మాట కదా ఇది యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు అలా శిష్యులతో చెప్పిన మాట సత్య స్వరూపి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కోసం యేసుప్రభు చెప్తున్నాడు ఇంకా అపోసులు ఇంకా యొక్క ఎవరైతే శిష్యులు ఉన్నారో దేవుడు శిష్యులు ఆ ఆత్మను ఇంకా పొందుకోలేదు ఎందుకంటే ఇంకా ఆయన లోకంలో ఉన్నాడు ఇప్పుడు యువసు వార్తలు యేసు ఇంకా లోకంలో ఉన్నాడు ఇంకా వాళ్ళకి ఆ ఆ యొక్క ఆత్మ పొందునికి రెడీ చేస్తున్న వాళ్ళ సిద్ధపరుస్తున్నాడు అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే నేను ఇప్పుడు పొయ్యే టైం నాకు ఈశ్వర పొయ్యే టైం దగ్గర ఉంది దానికోసం ప్రిపేర్ చేస్తుండాలందరినీ అంటే ఏముండ్రంట సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనం అందరినీ పరసంలో అందుకోసమే ఫస్ట్ కండిషన్ ఏంది మనం రక్షణ ముదినప్పుడు మనము పరశుద్ధాత్మ పొందేది ఫస్ట్ కండిషన్ కంపల్సరీ మనం పరశుధాత్మ పొందాల పరశురాత్మ పొందినప్పుడు లాభాలు ఏముంటాయంటే పశువాత్మ పొందినప్పుడు నీకు వాక్యం సున్యాసంగా నువ్వు మోసపోవు పశువాత్మ పొందినప్పుడు నీకు రాబోయే ఉగ్రత కోసం దేవుడు తెప్పిస్తారు ఏదైతే వస్తుందో ఏదైతే ఉందో రాబోతుందో నీకైనా కుటుంబానికైనా లోకం మీద ఉగ్రత రాబోతుందో ఇప్పుడు మోబాబు ఎట్లా తెలుస్తుందో కదా మనకు కూడా అట్లనే తెలుపు ఉంటే మనము పాపంలో పాపం చేయలేము ఎందుకు ఆత్మ గద్దిస్తుంది ఉదయం ఆత్మ మనల్ని గర్దిస్తుంది మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటాం పశుదాత్మ అనేది మనందరికీ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినది పశుదాత్మ అనేది ఏమైనా భాషల వరమైనా మనకు వాక్యాలు అర్థం కావాలంటే పశుదాత్మ ఉంటేనే మనం వాక్యం అడుగుతుంది లేతగా యుక్తులు లేశాం పశు ఆత్మ పరశు ఆత్మ కూడా వచ్చినప్పుడు మనందరినీ సర్వసత్వం మన ప్రయాసం అంతా అదే కదా మన ప్రయాసం అందరం ఏం పడుతున్నాం మనం అందరం సర్వసత్యంలో ఉండాలా సరసత్యంలో మనం ఉండాలా మనం ఏం మన సహోదరులు ఉండాలా మన బంధుమిత్రులు ఉండాల అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ యొక్క వాళ్ళందరి యొక్క ఆత్మలను మనం రక్షించుకొని తీసుకొని రావాలి మనము ఇదంతా ఇన్ని ఆన్లైన్ లా ప్రేస్తున్నాము మీరు ఫిజికల్ గా సేవ చేస్తున్నారు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఎక్కడికట్టర్లకి ఎందుకు ఎస్తున్నారు స్వార్థ ప్రకటించాలా ఆత్మల భారం ఉన్నందుకే మనం తెలుసుకోవాలి మీరందరూ చేస్తున్నారు మన ఆత్మ మన పరిచయ ముందుకు అంటే మనకు ఈ పర్శుత్మ వరం అనేది ఉండాల మనం డైలీ పర్శువాత్మ కోసం కనిపెడతాం డైలీ పర్శువాత్మ పొందుకుంటాం పొందు పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ మనం పొందుకోవాలి ఆత్మ లేని వాడు నా కదా మనం బుద్ధి కన్యకలు బుద్ధి లేని కన్యకలు కోసము చూసుకున్నాం కన్యకల కోసం చూసుకున్నాం వాళ్ళ పర్శుధాత్వం నడిపింపుకున్నాడు అందుకోసం వాళ్ళ డివిటీలు చక్కపరుచుకున్నాడు వాళ్ళ వాళ్ళ హృదయంలో వాక్యం వెలిగింది ఆ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళ హృదయంలో వాక్యం ఉంది దాన్ని పట్టుకొని అనుసరించుకుంటూ నడిచింది వదిలేని వాళ్ళకి ఏముంది కదా వాళ్ళ దీవిటీలు పెరగలేకపోయినాడు ప్రయాసం అంత ఘనం ప్రయాసపడి ఆ వివాహం పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మాత్రం మేల్కొని లేకు చూడండి నేను ఒక సాక్ష్యం చెప్పు చెప్పాలనుకుంటున్నాను అయితే ఒక నాలుగు వరల కింద నాలుగు వరల కింద ఏమైందంటే మా ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్ళినాం వెళ్ళినాక ఏమైందంటే అక్కడ గేమ్స్ ఉంటాయి అది ఉంటాయి చెప్తే మేము అందరం కలిసి పోయినాం పోయినాక ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అయింది మా బాబు ఏం చేసిండు స్లోప్ ఉంది ఆ మెట్లు దిగుంటూ దిగుతూ స్లోప్ లెక్కనే మొత్తం జారి పడిపోయాడు ఎట్లా ఆయన కంట్రోల్ లేకపోండి అంటే దానికన్నా ముందే నాకు దేవుడు హెచ్చరించాడు దానికన్నా ముందే నాకు ఒకసారి చూపించండు దేవుడు పోతే దురాత్మ వచ్చినట్లు నేను లేచి ప్రార్థన చేసిన దాన్ని బంధించిన బంధించిన తర్వాత మళ్ళీ ఏది నార్మల్ అయిపోయింది ఆయన దగ్గరకు వచ్చినది సో అట్లాంటి చూపించింది నేను అనుకున్నాను ఆయన దగ్గరికి ఎందుకు వస్తుంది ఆయన చిన్న పిల్లడు కదా అయినా తిరిపి నేను ప్రార్థన చేస్తున్నాను అది అట్లాంటి ఆత్మలు ఏమన్నా రాగానే నాకు నిద్ర మేలికైపోతుంది నా ఆత్మ ఘోషిస్తుంటుంది లేచి ప్రేయర్ చేయి ప్రేయర్ చేయని ఒక లాంటి ఏమంటారు మన ప్రేరేపణ వస్తుంటుంది నాకు లేచి ప్రేయర్ చేస్తున్నాను ఆ దురాత్మ వచ్చి మా బాబు దగ్గర కనిపించింది అడిగి నేను నాకు ఎట్లుంటుంది అంటే అది ఒక్కసారి ఆ దురాత్మ ఏదైనా ఆవరించిందంటూ ఆ టైంలో నేను ప్రేర్లకు లేచి కూర్చుంటాను అది పోయే వరకు నాకు నిద్ర అదే ఆ రోజు నేను బాగా ప్రే చేస్తాను చేస్తాను చేస్తాను చేస్తున్నాను తర్వాత అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను పడుకున్నాను కానీ నాకు ఈ మధ్యలో ఏం అయిపోయింది అంటే నా ఉద్యోగ విషయంలో నాకు చాలా ప్రజలు ఇక్కడ సేవ ఎన్నిసార్లు ఆ మాధురి సిస్టర్ నాకు వాక్యం చెప్పండి కానీ ఆ టైం ఎట్లుంటుందంటే ఈ వాక్యం ఇప్పుడు చెప్తున్నాను అనుకోండి నాకు లెవెన్ వరకు కాల్స్ వస్తుంది టెన్ థర్టీ లెవెన్ లెవెన్ కాల్స్ వస్తుంది మధ్యలో కాల్ వస్తేనే కట్ చేస్తున్నాం మళ్ళీ పోవాలి అట్లుంటుంది సిస్టర్ నా పరిస్థితి ఘోరమైన ప్రెజర్లు ఉన్నాను ఆ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఆ ప్రెజర్కి ఆ రోజు ప్రేర్ చేస్తాను ప్రేర్ చేసిన తర్వాత ఆ దురాత్మ అనేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఏమైందంటే ఆ యొక్క ఒక సండే వచ్చింది మేము అక్కడ వెళ్ళినాం వెళ్ళినాక ఏమైందంటే అక్కడ మా బాబు ఏం చేస్తాడంటే వాళ్ళకు బాబుకి పాపకి ఆ గేమ్స్ ఆడాలన్నా అదన్నా చాలా ఇష్టం అలా గేమ్స్ ని ఆడదాం ఆడదాం ఆడదాం మనం సరే అన్ని ఆడినాం చేస్తాం అయితే ఆయనకి ఏమైందంట వెనకకినెవరు కృషి చేసినట్టు అనిపించింది అంటుకి చూడండి వెనకకిన ఎవరు కృషి చేసినట్టు అనిపించింది స్లోప్లా దిగి అతను లేదన్నా ఒక కిలోమీటర్ వరకు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయాడు ఎగిరి అక్కడ గ్రౌండ్ లో పడ్డాట్టు ఆ ఫ్లోర్ అంతా మన సిమెంట్ ఉంది మొత్తం సిమెంట్ తో ఉంది ఫ్లోర్ చెప్తున్నా కదా ఆ దేవుంది దయ వల్ల దేవుని కృప వల్ల నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సాక్ష్యం ప్రతి చోట పంచుకుంటున్నాను దేవుని కృప వల్ల దేవుని దయ వల్ల ఆయన తల పగలేదు ఉండేది ఆయన గట్టు దగ్గర పడిపోయిండు కానీ గట్టుకి తల తగలలేదు మేము చూస్తున్నాను తల్లిదండ్రులు చూస్తున్నాం కానీ ఏం చేస్తాం మేము ఎంకక్కేని వస్తున్నాం వచ్చే వరకు ఆయన గట్లయిపోయింది దేవుని దయ వల్ల తలకు దెబ్బ తగలలే కానీ స్మాల్ చిన్న ఎయిర్ ఫ్రాక్చర్ చిన్న ఫ్రాక్చర్ అది భరించలేని పరిస్థితి ఉంది ఆయనకి ఆ నొప్పి ఇమీడియట్లీ తీసుకెళ్ళి చూడండి దుష్టుడు ఏ విధంగానైనా కొట్టని తీసుకుంటాం అని అయితే ఆ టైంలో చూడండి బాబుని భయంకరమైన పరిస్థితి తీసుకోవాలని చూస్తున్నారు దుష్టుడు కానీ దేవుడు అటువంటి భూమెంట్లో కూడా దేవుడు మమ్మల్ని అందరినీ ఆ బాబుని కాపాడండి మమ్మల్ని అందరినీ అయితే చిన్న ఎయిర్ ఫ్రాక్చర్ అయింది అయితే మేము ఏం చేస్తున్నామంటే ఆ ఎక్స్రే తీసుకున్నాక ఒకరికి పంపించినాం ఆ ఎక్స్రే తీసుకొని ఒక బ్రదర్ కి పంపించినాం అరే ఏముంది చూడండి అని చెప్పినాం అయితే ఆ బ్రదర్ ఏం చూసిండో మళ్ళీ ఎట్లా చూసిండో తెలియదు ఆ బ్రదర్ చూస్తే ఏం చెప్పిండు బ్రదర్ రెండు చోట్ల బొక్కిరిగింది ఇండాకి బాబుకి సర్జరీ చేయాలా రాడ్ అయ్యాలా అని చెప్పి మాకు ఇంకా భయం రెండు చెట్ల దేవా ఏంది పరిస్థితి అని బాగా మేము ప్రేర్ చేసుకుంటున్నాం ప్రేర్ చేసుకుంటున్న తర్వాత మా బాబు మూమెంట్స్ చూస్తేనేమో నార్మల్గా ఉంది ఆ వాపు వచ్చింది కొంచెం వచ్చింది కానీ అంత లేదు బొక్కలు విరిగితే మాత్రం ఆ చేయి కదలలేడు చేయలేడు కానీ ఈయన మాత్రం కొంచెం నార్మల్గా ఉన్నాడు మంచిగా నిద్రపోతున్నాడు కూడా ఏ ఉండే వల్ల ఇక మేమందరం వచ్చి ప్రార్థన చేసినాం కుటుంబ మొత్తం ప్రార్థన చేసినాం ఆ రాత్రి ఆయన తల మీద చేపెట్టి ప్రార్థన చేసినాం చేసిన తర్వాత ఇక నేను మళ్ళీ పొద్దున్నే నిమ్స్ తీసుకెళ్ళినాం ఆ రోజు సండే ఉంటే నేను మండే రోజు నిమ్స్ తీసుకెళ్ళినా నిమ్స్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది తీసుకెళ్ళి డాక్టర్ చూపించినాం ఎక్స్రే చూపించినము ఐరన్ చూపించినాం ఉట్టి ఆ డాక్టర్ సింపుల్ గా ఎక్స్రే చూసి ఏం అవసరం లేదు అదొక హ్యాండ్ పౌచ్ ఉంటుంది కదా హ్యాండ్ పాచ్ వేసేయండి ట్వంటీ వన్ డేస్ వరకు వేయండి ప్రాబ్లం లేదు తగ్గిపోతుంది అన్నారు అబ్బా నాకు అప్పుడు చెప్పు నా మనసులో మనసు వచ్చింది అబ్బా థ్యాంక్ జీసస్ ఆ అంత పెద్ద సర్జరీ అన్నారు అదన్నారు ఇదన్నారు కానీ అట్లా అంత పెద్ద సర్జరీ నుంచి దేవుడు మమ్మల్ని అందరినీ తప్పించింది ముఖ్యంగా తప్పించింది ఆ పట్ల దేవుడు కృప ఉన్నది ఆయన కూడా ఆ తల బగలేదింది ఆ టైంలో ఎటువంటి పరిస్థితులు ఉందో దేవుడు మమ్మల్ని అందరినీ కాపాడు ముఖ్యంగా మా కదా ఆయన ఇవాళ మా బాబు ఉన్నాడంటే కేవలం దేవుని కొత్త లేదా ఆ టైంలో ఆ మూమెంట్ లో ఏమైతే ఉన్నదో మాకే తెలియదు కానీ ఆ డాక్టర్ కూడా ఉన్నాడు డాక్టర్ కూడా అంతా మేము ఎంతో టెన్షన్ లో కానీ డాక్టర్ మాత్రం సింపుల్ చెప్పేసి ఇక అప్పుడు చలో థ్యాంక్ యూ గీఎస్ అని చేసుకున్నాం తర్వాత ట్రీట్మెంట్ నడిచింది ట్రీట్మెంట్ నడిచిన వన్ వీక్ లా దేవుడు పుట్టిస్ వస్తాపరిచింది ఆ పౌచ్ కూడా తీసేసిండు వన్ వీక్ లా వన్ వీక్ పౌచ్ తీసిండు మీరు ఏం చేయొద్దు మాలిష్ కిలిష్ ఏం చెప్పదు మీరు ఉట్టి ఒక పని చేయండి ఆయనకి ఎక్ససైజ్ చెప్పియండి త్రీ టైమ్స్ ఎక్సర్సైజ్ చెప్పియండి రైట్ షోల్డర్ దగ్గర అయింది అయితే త్రీ టైమ్స్ ఎక్సర్సైజ్ చెప్పియండి త్రీ టైం ఎక్సర్సైజ్ లా ఆయన గాయం మానిపోతుంది ఆ బొక్క కూడా అత్తక్కుంటుంది చిన్న ఏజ్ కదా ప్రాబ్లం లేదు అవసరం లేదని చెప్పింది అలా దేవుడు గొప్ప కార్యం పట్ల చేసుకుంది ఇప్పుడు ఆయన ఇంతకుముందు చెైలు లేకపోతుంది ఇప్పుడు చెైలు చెప్పుకున్నాడు చేస్తున్నాడు ఆ డాక్టర్ చెప్పిన విధానంగా అన్ని విధంగా చేస్తున్నాడు మేము ఆ క్షణంలో నేను వాళ్ళ వాళ్ళకు మా బాబు వెంబడి లేకపోయినా కానీ ఆ దేవుడి కృప మాత్రం మా బాబు వెంబడు లేదు దేవుడికే వందనాలు చెప్తున్నాను కానీ నేనైతే ఏం చేయలేను కదా మా బాబుకు దివ్వగుతుంది మేము వెనుకనే ఉన్నాం తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితి అంటే దేవుడి కృప నేను సాక్ష్యం ఎందుకు మంచుకుంటున్నానంటే నేను ప్రతి దగ్గర మంచుకుంటున్నాను ఈ సాక్ష్యం ఎందుకంటే అది గొప్ప కార్యం ఆ సిచ్యువేషన్ నేను ఉన్నప్పుడు భయంకరమైన సిచ్యువేషన్ దుఃఖం బాధ అరే ఎందుకైనా వచ్చినా నేను ఎందుకైనా నేను చేసినాను ఇక్కడ అన్నట్టు ఒక పశ్చాత్తాపం వచ్చినాను నేను నిజంగా దేవుడు రాబోయే ప్రతిదీ మనకు చూపిస్తాడు రాబోయే ప్రతి శోధన మనకు చూపిస్తాడు మనకేంది మనకు కావాల్సిన వాళ్ళకేంది ప్రతిదీ శోధన దేవుడికి చూపిస్తాడు దేవుని పర్శుద్ధాత్మ అంటే మనం కూడా ఉండాలి దేవుని ఆత్మ మనం నడిపిపబడితే ప్రతిదీ మనకు దేవుడు తేట చూపిస్తాడు అన్నా ఇప్పుడు ఎలిషని చంపనీకి వస్తున్నప్పుడు ఆ టైంలో నా వీడియో లేదు నా ఏది సిసిటీవీ లేదు నా ఫోన్స్ లేవు కానీ ఎలిషకి ఎట్లా తెలిసింది ఆ రాజ రాజమహిల్ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు చంపనికి చూడండి దేవుడి ఆత్మ నడిపింపు బాగా ఇలిషా కూడా ఉంది ఆయన వస్తున్నాడు చూడండి అని చెప్పగానే వాళ్ళు పట్టుకున్నాడు ఆయన బంధించినాడు చూడండి ఆ ఇలిషని దేవుడు నడిపించండి వాళ్ళు ఎలిషా జీవితంలో మనం చూసుకుంటే శత్రువు చేతికి చిక్కినా కానీ ఆ వాక్యం మనం చూస్తాం కదా శత్రువు చేతికి జిక్కినా కానీ ఎలిష ఏం చేసిండు వాళ్ళ కళ్ళు కంటి చూపు లేకుండా పోయింది కళ్ళు కావలేకపోయింది తీసుకెళ్ళిండు మొత్తం పట్నం మధ్యన తీసుకెళ్ళినాక అప్పుడు వాళ్ళకి చూపు వచ్చింది ఆ ఎలిష ఎంబడి ఉన్న దేవుడు ఈ రోజు మన కూడా ఉన్నాడు ఆ రోజు నోవా ఎంబడు ఉన్న దేవుడు ఈ రోజు మన ఉన్నాడు మనం భయపడాల్సింది లేదు దేవుడు దేవుడు ఆ మాట చెప్తున్నప్పుడు నోవావు భయపడలే చూడండి నోవావు సిద్ధపడినాడు తర్వాత నోవావు ఇంబడి మన కుటుంబం కూడా సిద్ధం ఉంది వాళ్ళ ముగ్గురు కొడుకులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ముగ్గురు కోడలు సిద్ధంగా ఉన్నారు నోవావు భార్య కూడా సిద్ధంగా ఉంది చూడండి మన ఫస్ట్ మన ముఖ్యమైన సేవ మన కుటుంబం మన కుటుంబంలో మాకు పిల్లలు మన భార్యను మన తల్లిదండ్రులను మనం ఫస్ట్ నడిపించుకోవాలి కంపల్సరీ వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి వాళ్ళని సిద్ధపరచాల వాళ్ళతో కూడా మనం ప్రార్థన చేపియాల చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల నుంచే మనం వాళ్ళందరికీ చిన్నతనం నుంచి వాళ్ళకి అందరికీ మన ప్రార్థనలు నడిపించాల వాక్యంలో నడిపించాలంటే పిల్లలందరినీ అప్పుడే లో నిజంగా అటెండ్ చేస్తుండొచ్చు కదా అందుకోసం నీతిమంతుడు కానీ చెంచబడిడు మనుషులు చెప్తున్నారు ఆయన నీతిమంతుడు కదా లోకం చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నోవాబు కోసం కదా అటువంటి సాక్ష్యం మనం అందరం కూడా పొందుకోవాలి నోవాబు కోసం చూస్తున్నాం నోవాబు ఎట్లా నడుచుకున్నాడు నీతి అని చెప్పాడు యోసెఫ్ జీవితం చూస్తాం యోసఫ్ కూడా నీతి దేవుడు ఎక్కడో పెట్టిండు రాజ ఊరి కానీ అంటే దేశం కానీ దేశంలో ఉన్నాడు భాష కానీ భాషలో ఉన్నాడు కానీ దేవుడు తన పిల్లలను ఎక్కడ పెడుతున్నాడ తలాగా పెడతాడ ముఖ్యమైనది ఆయన మాట విలుడు మన ముఖ్యమే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడు ఎందుకు చెప్తున్నాం అంటే పరిశుధాత్మ అనేది మనకు చాలా అవసరం మనం అందరం పొందుకున్నాం చాలా ముఖ్యం మంచిదే ఇంకా మనం ఎవరైతే పొందుకోలేదు వాళ్ళ కోసం మనం పాయసపడదాం వాళ్ళందరినీ కూడా పరిశుదాత్మలో నడిపిస్తారు పరిశుదాత్మ పొందుకున్నప్పుడు రాబోయే ప్రతి ఉగ్రత కోసం రాబోయే ప్రతి శోధన కోసం దేవుడు మన అందరినీ కంపల్సరీ చూపిస్తారు ప్రతి విధమైన ఏదైతే కీడు మనకు రాబోతుందో దేవుడు మనకు చూపిస్తారు కళల ద్వారా మాట్లాడచ్చు దర్శనం లేదా వేరే బ్రదర్ ద్వారా సిస్టర్ ద్వారా ఎవరి ద్వారా మనం అందరం పరిశుధాత్మ కోసం కనిపెడదు ఆయన చెప్తున్నా అంటే సర్వసత్వంలోకి మన రిస్క్ వస్తుంది ఆదరణకర్త వచ్చినప్పుడు మనం అందరం పోతాం మన్ని ప్రతి వాక్యం తేటగా మనకు అర్థమవుతుంది ఇది మనకు కంపల్సరీ పాయింట్ నెంబర్ వన్ పర్శుదాత్మ అనేది మనకు కంపల్సరీ పాయింట్ నెంబర్ టూ భాషలు కదా తర్వాత మనది ఇంకేంటి మన ఇవన్నీ కలిగినాం మనం పరిశుద్ధంగా ఉంటాం పరుశుదాత్మ ద్వారా నడిపింపబడినం అనుకోండి దేవుని ద్వారా నడిపింపబడుతున్నాం అప్పుడు మన తలంపులు ఉండవు దేవుని తలంపుల ద్వారా నడిపింపబడుతుంది పరుశుదాత్మ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు లైసెన్స్ ఎట్లా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేసినప్పుడు పర్శుదాత్మ కూడా మన సేవలో కంపల్సరీ కావాలి మనం ఎట్లుండాలంట దేవుడే చెప్పిండు మేము ఎట్లుండాలా పాం వలె వివేకంగా ఉండాలా పౌరం వలె నిష్కప్టంగా ఉండాలి మన లోపల కట్టం అనేది ఉండదు పాం వలె ఉండాలి పాము ఎంత చురుగ్గా పనిచేసుకుంటుంది చోదన ఎక్కడికైనా వస్తుంది ఎవరు వస్తున్నారు ఏ కథ మనం కూడా అంతం గ్రహిస్తాం పాము వల్ల వివేకంగా ఉండనికంటే మనం కూడా ఆ పశుధాత్మడు వచ్చినప్పుడు మనం కూడా ఆ రకంగా ఉంటాం నిష్కప్తంగా ఉండాలి పౌరం వలె నిష్కప్టంగా అంటున్నాడు దేశం మన లోపల ఎటువంటి కప్టం ఉండద్దు పశుధాత్మ వచ్చినప్పుడు మనం అందరం ఎట్లుంటాం మన ఆత్మ ఫలాలు కలిగి ఉంటాం మన తొమ్మిది ఆత్మ ఫలాలు కలిగి ఉంటాం తొమ్మిది ఆత్మఫలాలు కలిగినప్పుడు దేవుడు ఆయన చిత్తం ప్రకారం మనం అని నడిపిస్తారు చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ చెప్పాలను ఏంటంటే ఆ టైంలో నోవావు కుటుంబం ఒక్కడనే ఆ ఎనిమిది మందిని ఒక్కడనే దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి చిన్న గుంపుగా ఉన్నవాళ్ళు ఆ వరల్డ్ మొత్తంలో లోకం మొత్తంలో ఎనిమిది మంది అంటే లెక్క అది లెక్క అందులో ఆ టైంలో ఎంతమంది ఉన్నారో జనామా తెలియదు కానీ చూడండి ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు నోవావు దాన నేను కూడా ఎట్లా చెప్పినా ఆ రకంగానే సిద్ధపడినాడు ఆయన ఆ రకంగానే ఆ జంతువులు కూడా సిద్ధపడినాయి జంతువులు కూడా వచ్చినాయి కదా ఆ షేమ్ హాము యాపేతు ద్వారా మళ్ళీ దేవుడు లోకాన్ని సృష్టించినాడు మొత్తం ఆ షేమ్ హామి వరల్డ్ ఉన్న పాపులేషన్ అంతా ఆయన వాళ్ళ ద్వారానే మనమందరం కూడా వాళ్ళ సంతానమే కదా ఆ లోకంలో ఆదాము తర్వాత షేమ్ హాము యాపేతు లోవా సంతానం ద్వారానే లోకం మొత్తం విస్తరించింది చూడండి ఆయన మాట విని ఆయన ఆయన ఆయన అనుసరించుకుంటూ నడుస్తే ఆయన వాక్యానుసరంగా నడుచుకుంటే ఆ రోజున నోవాన్ దేవుడు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ పిల్లల ద్వారా ఇంతమంది లోక మొత్తానికి రక్షణ వచ్చింది వాళ్ళ ద్వారా వాళ్ళ సంతానం నుంచే అబ్రాహాం ఇస్సాబ్ వచ్చింది వాళ్ళ సంతానం నుంచే బహుశం వచ్చింది యోషువా కూడా తీర్మానించుకో నేను నా కుటుంబం చూడండి ఫస్ట్ ఆ దుష్టుడు కొట్టేది మన కుటుంబాన్ని కొడుతుంది మన పిల్లల్ని కొడతాడు మన పిల్లల పట్ల వాళ్ళకు శత్రువుకి ఎప్పుడు మనల్ని ఎప్పుడు మనల్ని పాపంలోకి తోవాలా ఎప్పుడు మనల్ని దేవుడి నుంచి జరపాలంటే వీళ్ళు దొరికిపోతారు ఈజీగా అందుకోసమే మన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాం లో హౌస్ వాళ్ళ పిల్లలు సిద్ధపడ్డాడు వాళ్ళ భార్య సిద్ధపడింది అందుకోసమే ఆ రోజు ఆ యొక్క ఉన్నారు రక్షించబడినారు దేవుడు మనందరినీ కూడా ఆ ఆయన రెక్కల కింద భద్రపరిచింది కానీ మన కుటుంబాన్ని మనం సిద్ధపరుచుదాం ఈ కుటుంబం సిద్ధపడి ఉంటే చాలా మంచిది సంతోషం సిద్ధపడి లేకపోతే మాత్రం ఈ క్షణమే మనం అందరం మనం ఎట్లా వచ్చినామో సత్యంలోకి మనం ఎట్లా ఈ ఆత్మ వద్దుకొని వాక్యాలన్నీ తీటకు అర్థమవుతున్నాం మన కుటుంబాన్ని కూడా మనం అర్థమయ్యేటట్టు వాళ్ళని నడిపిస్తాం నడిపిస్తాం వాళ్ళందరినీ నడిపిస్తాం కొంచెం కష్టతరంగా ఉంటుంది కానీ దేవునికి అసాధ్యమైన ఏది లేదు కదా దేవుడి చేతిలో మన కుటుంబాన్ని పెడదాం మన కుటుంబం కూడా ఏ మనం కూడా యహోషోలాగా తీర్మానించుకొని నేను నా కుటుంబం యోవాన్ని సందర్శిస్తున్నాను మనం కూడా యోహ పట్ల మన కుటుంబాన్ని నడిపిస్తాం ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నది మనిషి కుమారుడు రాకూడదు ఎట్లుంటదంటే నోవా దినం లాగానే ఉంటుంది అంటారు మనం అందరం గ్రహిస్తున్నాం చూస్తున్నాం ప్రతి ప్రవచనం నెరవేరుతుంది ప్రతి వాక్యం మనకి ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి వాక్యంలోని లోతులో మనం అందరం పోతున్నాం ఆ దేవుని కృపనే నేను చెప్తాను మన అందరి మీద దేవుని కృప ఉంది అందుకోసం ఈ రోజు అందరం ఇక్కడ ఉన్నాం మన కుటుంబం మీద కూడా దేవుని కృప ఉంది కుటుంబం కూడా వస్తుంది మనది మన కుటుంబం కూడా వస్తుంది మనం లో జీవితం నుంచి మనం నేర్చుకుందాం ఇవన్నీ నోహ కూడా చాలా అడ్డంకాలు వచ్చిండచ్చు అక్కడ అట్లా అంత పెద్ద ఊడ కట్టడం అంటే మామూలు మాట కాదు చాలా ఆటంకాలు వచ్చిండచ్చు కానీ దేవుని నడిపించింది మన సేవలో కూడా చాలా అడ్డంకాలు ఉంటాయి కానీ మనం మాత్రం కదా పాం వల వివేకంగా ఉండాలి ఎక్కడ ఏం చేయాలా ఎప్పుడు ఏం చేయాలా అది చూసుకోండి ఆ లెక్క ప్రకారంగానే మనం నడవాలి ఎందుకంటే వాడు మన ఇంబడే ఉంటాడు మనం ఎట్లా పడేయాలని చూస్తాడు మిమ్మల్ని ఎట్లా కృంగతీయాలనిపిస్తాడు మిమ్మల్ని ఎట్లా మీ పర్శోధతోని జడపాలనిపిస్తాడు ఈ ట్వంటీ అవర్స్ వాళ్ళు మనం మీదనే ఎట్లా నిందం అవ్వాలనిపిస్తుంటాడు వీళ్ళు అనిందులు వీళ్ళు నూట ఏ అబద్ధం లేదు నిజంగా మనం అనిందులుగా ఉందాం ప్రయత్నం చేద్దాం దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడదాం దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు అప్పుడు మన సొంత తలంపులు కొట్టివేయబడుతుంది ఆయన తలంపుల ద్వారా నడుస్తాం మనం ఆయన ఆలోచనల ద్వారా నడుస్తుంది ఆయన ప్రణాళిక ద్వారా మనం నడుస్తుంది ఆయన చిత్తానుసరంగా మనం నడిపింపబడదాం మనము మన కుటుంబం అంతా నడిపింపబడదు ఈరోజు మనం అందరం తీర్మానించుకుందాం లోవ ఉన్న కుటుంబం లాగా మన కుటుంబాన్ని కూడా తయారు చేసుకున్నాం యోష్మ కుటుంబం లాగా మన కుటుంబం కూడా తయారీ ఉండాలి లోవుకు దేవుడికి తోడున్నాడు దేవుడు అంతా పెద్ద తుఫాన్ నలభై ఐదు రాత్రులు ఆ వర్షం వాటి నీళ్ళ నుంచి వాళ్ళందరినీ ప్రకటించు దేవినాత్మ ఆయన పొందకపోతే ఆ టైంలో వాళ్ళ రక్షణ పొందకపో ఉండొచ్చు దేవినాత్మ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దేవునాత్మ పొందుకుంటే మనకు అన్ని వాక్యాలు అన్ని రకాలుగా తేటగా అర్థమవుతుంది మేము చూస్తున్నాం ఇప్పుడు కానీ ఆత్మ కోసం కనిపెట్టండి భాషల కోసం కనిపెట్టండి పొందుకున్న వాళ్ళు ఇంకా మనం అభివృద్ధి పరచుకున్నాం ఇంకెవరైతే పొందుకోలేదో వాళ్ళందరినీ మనం నడిపిస్తాం దేవుడి దేవుడు ఈ వాక్యం దీవించిన ఓకే సిస్టర్ తోడు రాజా పరిశుద్ధురా గొప్ప దేవా తండ్రి సయానికి వందనాలైనా ప్రభా మేము ఎట్లా ఉన్నా కానీ ప్రభా మీ కృప మా మీద ఉంది ఇస్తు ప్రభా దేవానికి వందనాలు ఇస్తు ప్రభా ఏమి చూడ మీరు రుణం చెల్లించలేమి ఇస్తు ప్రతి అడుగులో మాకందరికీ మీరు తోడుకున్నారైనా ఈ రోజు మేము సజీవంగా ఉన్నాం తండ్రి కేవలం నీ కృపనేస్తు ప్రభా దేవా మీ వాక్యంలో అందరినీ నడిపించిన నీ ప్రధానమట్టి ఈ వందనాలైనా వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వాదించండి ఇస్తు ప్రభా వాళ్ళకున్న ఒకర్ల అవసరాలని దేవా మా కుటుంబాలన్నీ కూడా ప్రభా లోవా కుటుంబంలోకి సిద్ధపడి ఉండాలా తండ్రి నైనా రాబోయే ఉగ్రత కోసం ప్రభా మీరు లోవా చూపించినట్టు తండ్రి మాకు అందరు కూడా చూపిస్తున్నారు అయినా మీరు తోడు ఉన్న ఇసయా అది మా గొప్పతనం ఏం కాదు కేవలం మీ కృపణమే తేవా నాయన మీరు చూపించిన రక్షణ తండ్రి ఇసయ మేము అనేకులకు చూపించాలా అనేక కుటుంబాలు నశించిపోతున్నాయి తండ్రి ఈ లోకంలో అనేక మందిని ఇస్తుంది ప్రభా ఆయన ఎస్సు కొట్టుకొని పోతున్నాడు ఆయన వాళ్ళందరినీ కూడా మేము సత్యంగా తీసుకొని రావాలా తండ్రి మన నిందరినీ ప్రభా ఏర్పరిచే విధానం బట్టి నీకు వంద మేమందరం కూడా ఆనిందులుగా ఉండాలా యసు ప్రభా మేమందరం కూడా ప్రభా నీతుల సాక్ష్యం పొందుకోవాలా మేము నీతి మంతుల బట్టి సాక్ష్యం ఒక రోజు మా అలాంటి జీవితం మాకు అందరికీ తెచ్చిండి నేను వచ్చిన బ్రదర్ సిస్టర్స్ అందరినీ దీవించి ఆశ్రయించండి వాళ్ళక్కర్లో తండి ఆయన యేసు ప్రభా మా చేసిన ప్రతి ఒక్క ప్రాధాన్యత జవాబు తెచ్చండి యేసు ప్రభా నీకెంతో మంది కేవీపీ గ్రూప్ లో ఇంకెంతమంది బ్రదర్ సిస్టర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించి వాళ్ళ కుటుంబాలను ప్రభావ మీరు సిద్ధపరచలేను అవును ప్రభా ఏ హుష తీర్మానించుకున్నారు నోవా తీర్మానించుకున్నారు ఇసు ప్రభా అనేక మంది కుటుంబ రూమాలు తీర్మానించుకున్నారు ఇసుప్రభ మీరు రాకడైంలో ప్రభ ఏసు ప్రభా మీరు భూమిలో పుట్టబోయే టైంలో కూడా రెండు కుటుంబాలనే ప్రభా మిమ్మల్ని గ్రహించగలిగిన ఇసు ప్రభా తల్లి ఏసు ప్రభా మీరు రెండు రాకడ టైంలో మేము ఉన్నాం ఇసు ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా ఇందులో కూడా ప్రభా చిన్న గుంపే నేను గ్రహించే గ్రహించగలిగేటట్టున్నది ప్రభావైనా నీకు లెక్కరి వందనాలైనా మమ్మల్ందరినీ మీరు సురక్షితంగా పెట్టినాం దేవ ఈ వాక్యం ద్వారా ప్రభావ ఈ వాక్యం ప్రతి వారి దృదయంలో నాటబడి సాయం చేసి మీ నామానికి మాయమ తెచ్చుకోవాలి ఏసుకృష్ణ కృపా సమాధాన పరిశుద్ధాత్మని పివు మీ అందరికీ సదాకాలం తోడు కాక ఆ మెయిన్ అందరికి